ఏంటంటే స్వామి ఒక శ్లోకం చదివే ముందు ఒక చిన్న లైన్ చదువుతాం స్వామి ఇదే సార్ చెప్పండి ఇది ప్రాంతం లేకుండా హరి ఓ నమే chan rati ఈ పుస్తకంలో ఒక వాక్యం ఉంది బాహ్య వృత్తి నిరోధించిన వాసన పూర్వకంగా కాక ఇతరత్ర ఒకొక్కప్పుడు విషేచ్ఛలు మొలకెత్తవచ్చును వాటి ఎడల పరాంగ్ముఖత ఉండాలని చెప్పారు స్వామి ఇప్పుడు అసలు వాసనా పూర్వకంగా వచ్చిందా వృత్తి లేదా ఈ బాహ్యంగా అప్పుడు వచ్చిందా ఎలా తెలుస్తుంది స్వామి నీ చుట్టుపక్కల ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా ఒకప్పుడు ఆయా జీవుల ఎందుగుణ సాత్వికమైనటువంటి ప్రవృత్తుల వలన పరీక్షా ప్రారధముగా కూడా నీ లోపల వృత్తులు కలుగుతాయి నీ ఇచ్చా ద్వారా కూడా నీ వాసనా బలంతో నీకు మరి పరీక్ష ద్వారా వచ్చినటువంటి వాటిని చేయాలా కర్లేదా నీకు ఆ విషయం మీద కోరిక లేదమ్మా కానీ నీ భర్తకు ఉంది ఇప్పుడు ఏం చేయాలి మీద కోరిక కానీ మీ ఆయన గారికి తినాలనిపించింది ఆయన స్వయంగా చేయడు కాబట్టి నీకు చెప్పారు మనం పచ్చవరికాయ బడ్జీలు లేట వర్షం వస్తుంది ఇప్పుడు పచ్చవరికాయ బడ్జీలు తింటే బాగుంటుంది నువ్వు పచ్చవరకాయ బజ్జీ చేయి నువ్వే ఉన్నావు ఏముందండి అనవసరంగా పచ్చవులకాయ బజ్జీలు తిని నానా కష్టాలు పడ్డాం తప్ప అసలే మనకి సరిగ్గా ఎసిడిటీ వచ్చేస్తుంది గ్యాస్టిక్ ట్రౌల్ వస్తుంది వాటి వల్ల అనారోగ్యమే తప్ప విషయం ఏముంది అని నువ్వేదో చెప్పావు ఆయన ఏమంటాడు నీకు భద్రం అయిపోయి చేయడానికి ఇష్టం లేక ఏదో చెప్తున్నా రెండు పచ్చల పచ్చింకా ఒత్తిడి చేశాను ఇప్పుడు ఏమైంది ఇప్పుడు నీకు ఇచ్చలేదు నీ వాసనా బలం కూడా పనిచేయలే నీకేం సంఘటన దోషం కూడా లేదు తప్పదు కాబట్టి చేశాం చేసి నువ్వు తినేటప్పుడు ఏమైంది అది నేను తినమన్నాడు నేను తిన్నా ఎందుకని నీ ఇష్టం లేదు నీ ప్రియత్వం లేదు నీ వాసనా బలంలో భాగంగా ఆ పని చేయలే పని చేసావు నేను తిన్నాను కావాలంటే వండి పెడతాను కాని నేనైతే తిన్నాను వండి పెట్టడం ప్రక్రియ కూడా ఎలా చేసావు అయిష్టంగానే జరుగుతుంది వ్యవహారం ఇష్టపూర్వకంగా జరగదు అంతేగాక ఎలా జరిగింది సాధ్యమైనంత తక్కువ సార్లు జరుగుతుంది ఇద్దరికి ఒకే రకమైన ఇచ్చా ప్రయత్నం కనుక ఉన్నట్లయితే అది ఎక్కువ సార్లు జరుగుతుంది అదే ఒకరికి మాత్రమే ఇచ్చి ఒకరికి ఇచ్చలేదు అన అప్పుడేమైంది తక్కువ సార్లు జరగదు ఇంకేం జరుగుతుంది అక్కడ కూడా ఘర్షణ వాతావరణం వస్తుంది వ్యతిరేక సంస్కారం కదా ఆ విషయంలో ఇద్దరికి వ్యతిరేక సంస్కారం పనిచేస్తుంది మరి ఘర్షణ వాతావరణం మరి ఆ ఘర్షణ వాతావరణాన్ని ఎట్లా ఎదిరించాలి ఇప్పుడు కాబట్టి ఈ గొడవ ఏం చేయాలి ఉపరతి అనేదాన్ని నిమిత్తం మాత్రం సాక్షి నటిస్తాను నాకు ఇచ్చ ఉన్నట్లే నటిస్తాను అంతే అవసరమైనట్లే నటిస్తానంతే ఎదుటి వాడు సంతృప్తి కొరకు ఒకటో రెండో ఉన్నప్పుడు ఏం చేసావు పదో ఇరవై తినేసాడు చరినప్పుడు ఒకటో రెండుతో నేను అసలు తినడానికి మళ్ళీ గేశ అప్పుడేమై అప్పుడు వాటిలో వ్యగ్రత చోటు చేసుకోవాలి వ్యతిరేకం చోటు చేసుకోవాలి ఈసారి ఇంకా బలవత్తరంగా వస్తుంది ఎంతగా వ్యతిరేక లక్షణాలు బలపడేటట్లుగా మనం జీవించే కొద్దీ నా ఏం చేస్తుంది మరింత బలవత్తరంగా వస్తుంది ఈసారి టైం వస్తుంది మళ్ళా సైకిల్ అనమాట ఇది కూడా కాలంలో వస్తుంది మళ్ళీ కొంతకాలం తర్వాత గ్యాప్ ఇచ్చి మళ్ళీ వస్తుంది వచ్చిన ప్రతిసారి మరింత బలవత్తరంగా వస్తుంది అప్పుడే తల ఉంచాల్సిందే కుదరదు అట్లాగే నువ్వు కూడా ఆయన బలవత్తరంగా చేస్తావు పక్షంలోనే ఉండదు ఏ పాత్రోచితమైన కర్మలో ఈ ఈ సమస్య తప్పదు అని వాసు సర్వేంటి ఇష్టం ఉంటుంది ఆ పని చేయాలంటే సరే నాకు ఇష్టం లేదండి నీ ఇష్టం తేడు నేను చెప్తా చేయమంట ఎస్ బాసే కదా చేయాల్సింది కాబట్టి ఇట్లాంటి సమస్యలు ఉద్యోగం చేసేప్పుడు ఎక్కువ వస్తాయి ఇలాంటి ఎప్పుడు ఎక్కువ వస్తాయి గృహంలో పెద్దగా రావు ఉద్యోగ వ్యవసాయాల్లో ఎక్కువ వస్తాయి కానిపెట్టాను ఆల్టర్నేటివ్ షాట చేయాల్సిందే అప్పుడు మరి నీకు ఘర్షణ పెరిగిపోతుంది అదే నువ్వు స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ అనే పేరు చెప్తున్నావు ఎందుకని నీ లోపల దానికి రిసీవ్ చేసుకోవడానికి కావాల్సిన రెడీనెస్ లేదనమాట కానీ ఆ సమయానికి ఆ పని నో డౌట్ సో రెడీగా ఉన్నప్పుడు ఎలా ఉన్నావు రిసీవ్ చేసుకున్నావు రిసీవ్ చేసుకున్నావు దాన్ని నిలబెట్టుకోగలిగా సమర్థత కూడా ఉంది పైగా దాన్ని సాక్షిగా చేయడానికి కావలసినటువంటి ఆయత్త చిత్తం కలిగి ఉన్నావు అప్పుడేమైనా ప్రభావాన్ని విధం పాడు అందుకని నువ్వు ఎప్పుడూ కూడా ఆ ఉపరచికి నిలబెట్టుకోవాలి నిలబెట్టుకుంటే నువ్వు ఆ ప్రారంభ విశేషం చేత బాధించబడకుండా ఉంటాయి అది స్వీయ ద్వారా జరగనివ్వండి పరీక్ష ద్వారా జరగనివ్వండి ఇదేలా జరుగుతుందిగా జరగడం అయితే ఉంది పనిముట్టుగా జరిగిపోతానుగా కాబట్టి నేను ఎందుకు అందులో ఇన్వాల్వ్ అయ్యి మరింత సమస్య కొందర్చుకోవాలి కాబట్టి నేను ఇప్పుడు ఎలా ఉండాలి సాక్షిగా ఉండాలి చెయ్యాలి కాని సాక్షిగా ఉండాలి కాబట్టి శబ్ద స్పర్శ రూపరసంధాలకు సంబంధించిన ఐదు విషయాలు ఏవైనా సరే ఆచరిస్తాడు కాని ఉన్నాడు ఇప్పుడు దూరంగా ఉన్నాడు ఎంత మాత్రం కావు సాక్షిగా ఉన్నాడు అందులో సంగళరతి అంటే కాబట్టి ఉపరతి మానవులందరికీ శ్రేయస్కరమైన విధానం కాదు ఏ పాత్రైనా సూట్ అవుతుంది కాదు అత్తగారు చెప్పిందండి హోటల్గా చేయాలద్దా ఏ నాకు ఇష్టం లేదు అనేవాడు లేడా అవునా అత్తగారు ఒత్తిడి చేస్తుంది చేయాల్సి ఘర్షణ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి నిమిత్తం మాత్రంగా అండి చెయ్యాలి కానీ నిమిత్తం మాత్రం అండి సాక్షిగా ఉండే కాబట్టి ఈ నైపుణ్యాన్ని సంపాదించాలి పరతి అంటే అందుకే తీరి కాదు ప్రాక్టీస్ పరతీ తితిక్ష అనేది తీరి కాదు కూడా తీరికాదుగా ఇంద్రియ నిగ్రహం అనేది తిరిగి చెప్తే ప్రాక్టీస్ చేయాలి కాబట్టి ఈ సమాధి శక్తి సంపత్తి సాధన సాధ్యం చేస్తేనే వస్తాయి కానీ పుస్తకాలు జరిగితేనో నేను విచారణ చేశానంటేనో అయ్యే పని కాదు తప్పక మానవులందరూ ఆచరించి సాధించాలి జీవితంలో నిజ జీవితంలో పాటించి సంపాదించాలి అందుకనే సంపత్తి అనర్జన ఆర్జించాలి కష్టపడి పోగొట్టుకో కష్టపడి సంపాదించాన్ని పోగొట్టుకుంటావా అదే అయాచితంగా వచ్చింది అయితే ఎవరైనా నీకు బహుమతిగా ఒక పుస్తకం ఇచ్చారమ్మా ఆ పుస్తకం ఎక్కడన్నా పడిపోయే అవకాశం అయితే బాగా విచారణ చేసి హార్డ్షిప్ స్టైల్ చేసి ఓ పుస్తకాన్ని కష్టపడి వెళ్ళి జనమే అనుకో రామకృష్ణ మిషన్కో వెతుక్కుంటూ వెళ్ళి వెతికి వెతికి మరీ కొన్నావు అప్పుడు ఆ పుస్తకాన్ని అడ్డదాగస్ జీవితకాలం ఇది నాకు ఉపయోగపడుతుంది నిర్ణయంతో ఒక అన్నో పైగా అప్పుడేమంటే ఇంకా జాగ్రత్త అలాగే ఈ సాధన చదుస్తే ఈ సంపత్తిని కూడా ప్రతి ఒక్కరూ తమ తమ జీవితంలో ఆచరించాలి పాత్రోచితమైన ధర్మాల్లో ఆ ధర్మాన్ని ఆచరించేటప్పుడు దాంట్లో కొంగక కొంగక లొంగక కొంగకూడదు కొంగకూడదు లొంగకూడదు అట్లా సాక్షిత్వాన్ని నిలబెట్టుకుంటూ చేయాలి అప్పుడు అన్ని ధర్మాలు ఆచరిస్తావు ఇంక నీకు అప్పుడు రాగ ద్వేషాలు లేవుగా నా ఇచ్చేనేమో రాగామో చేసి వరే ఇచ్చ అంటేనేమో ద్వేషం రాగ ద్వేషాలు లేవుగా మరి అప్పుడు ఉపరీలు ఉన్నాను దానివల్ల తితీక్ష కూడా సహన సౌశీల్యాలు ఏర్పడాల మరి దానివల్ల కదా నీకు శ్రద్ధ సమాధానం కలిగేది ప్రతి దిదీక్ష లేకుండా శ్రద్ధ సమాధానం రావు అందుకని ఇంత జాగ్రత్తగా దాని గురించి దాని లక్షణాల గురించి వివరిస్తుంది ఒకటి పరాణముఖత్వం ఉండాలి సాక్ష్యత్వం ఉండాలి విషయ పరాణముఖత్వం ఉండాలి విషయంగా గుర్తించగానే విషయ విషధరై ఇది విషంతో సమానం మనం పుచ్చుకోకూడదు ఇది నా జ్ఞాన రత్నాపహారి జ్ఞానంలో పడవేస్తుంది మరి చేయాలద్దా చేయాలి కానీ కర్తవ్యంగా చెయ్యాలి సేవకుడుగా చెయ్యాలి పనిముట్టుగా చెయ్యాలి అప్పుడేమైంది యు డోంట్ ఎక్స్పెక్ట్ ఏ పాత్ర ఎలా ప్రవర్తించాలని నీ ఎక్స్పెక్టేషన్స్ ఏం పెట్టుకో అప్పుడేమైంది నా ధర్మా నేను చేశాను నా కర్తవ్యం నేను చేసిన చేయలేదు కానీ ఆ అజ్ఞాన ప్రభావం ఎవరు బాధిస్తుంది ఎవరిదైతే వారికే బాధిస్తుంది వారికి దుఃఖంగా ఎవరికైతే వివేకం ఉందో వారు మొట్టమొదటి బయటపడే దేని నుంచి అంటే సాక్షిగా ఉన్నాడుగా స్వీకరించలేదుగా తన లిమిట్స్ అండ్ బౌండ్స్ ఏంటో తనకి తెలిసి తన ధర్మాన్ని తాను కర్తవ్యంగా నిర్వహించి ఈశ్వరార్పణ బుద్ధితో చేశాడు పైగా ఏ బుద్ధితో చేశాడు ఈశ్వరార్పణ బుద్ధితో అంటే నిష్కామకర్మగా చేశాడు అప్పుడు ఏమైపోయింది సులభమైపోయి ఇప్పుడు ఉద్యోగం చేయక్కర్లేదమ్మా ఎవరి కోసం చేస్తున్నా ఉద్యోగమ్మా అంటే ఈశ్వరుడు కోసం చేస్తున్నా అనే వచ్చినప్పుడు ఏమైంది సంస్కారం రద్దయిపో నీకోసం చేస్తున్నాను వాళ్ళు ఆయన వైపు చూపెట్టింది అప్పుడేమైంది మమకారం బలకారం లేదు పిల్లాడి కోసం నీ కోసమే ఉద్యోగం చేస్తుందో నీ అభివృద్ధి కోసమే ఉద్యోగం చేయాల్సి వచ్చింది ఇప్పుడు ఎవడేమంటుంది వివేకం చూపెట్టి నీకోసం లేదా నేను ఉద్యోగం చేసి నీ భవిష్యత్తు బాగుండాలని నేను ఉద్యోగం చేశాను అప్పుడేమైంది కష్టం అంతా ఎవరి కోసం పడ్డాడు అంటే ఆబ్జెక్ట్ చూపెండి అప్పుడు ఏమైపోయావు ఆ వాళ్ళతో బంధం కనగల ఇట్లా అనురాగ బంధం పెరిగిపోయింది మమకారం పెరిగిపోయింది వాడు ఏదో ఏ రోజైనా భిన్నమైనటువంటి రీతిలో ప్రవర్తించారు మొదలై స్టోరీ అప్పుడు వాడు పాతికేళ్ల స్టోరీ వాడికి చెప్పాల్సిందే అప్పుడు వాడు ఏమంటాడు నా కోసం నేను చేయమన్నా అదేంటరో అలా అంటారు నేను నీకోసమే చేశాను అంటారు సో మన మనుషుల మధ్య మాటలు ఇలాగే ఉంటాం భార్యాభర్తలు కూడా ఇట్లాగే అనుకుంటుంటాం నేను సంపాదన ఎవరికోసం సంపాదిస్తాను మీకోసమే కదా అంటాడు వాడు మాకోసమే మీకోసమే చేసుకుంటున్నారు అని వీళ్ళు అంటారు అసలు నిజంగా ఎవరి కోసం చేస్తున్నారు ఎవరు వారి కోసమే చేసుకుంటున్నారనేది వారి వారి అహాన్ని పోషించుకోవడం కూడా చేస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఎట్లా మారాలంటే ఇప్పుడు నా కర్తవ్యం ఇది నా ధర్మం ఇది ఎవరికోసం చేస్తున్నాను ఈశ్వరుడు కోసం చేస్తుంది అన్నామనుకో అప్పుడు ఏమైపోయింది కర్త అయిపోయింది అయిపోయింది నువ్వు కాదు నేను కాదురా బాబు అందరికీ కారణం ఎవరు కర్తవ్య ఈశ్వరు కాబట్టి గృహిణిగా ఈ బాధ్యతలు చేయాలి ఈ ధర్మాన్ని నిర్వహించాలి ఈ రకంగా గృహంలో జీవించేటటువంటి కుటుంబ సభ్యులందరి ఉన్నతి కోసం ఆవిడ అందరిలో త్యాగభావాన్ని పెంపొనింపజేయడం అనేటువంటి గొప్ప బాధ్యతని ఆవిడ తప్పచేస్తారు ఎందుటికంటే పెద్ద కష్టం ఏంటట మనుషుల్ని మార్చటం పెద్ద సమస్య ఏంటంటే మనుషుల్ని మార్చటం చాలా కష్టమైన పని మరి మనుషుల్ని మార్చే పని గృహిణిది తల్లిది ఆ ఇంట్లో తల్లిదేది ఎందుకని ఆవిడ రియల్ ఎగ్జాంపుల్ దానికి ఆవిడే స్వయంగా ఎగ్జాంపుల్ గా త్యాగభావంతో జీవిస్తూ జీవిస్తూ రియల్ ఎగ్జాంపుల్ గా లైవ్ ఎగ్జాంపుల్ గా ఉండి నా వలే మీరు జీవించండి నేను మీకోసమే జీవిస్తున్నా నేను మీకోసమే త్యాగభావంతో జీవిస్తున్నా అనేటువంటిది వెతుకోకలు అక్కడ కాబట్టి ఇంట్లో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా ఉత్తమంగా నిష్కామ కర్మతో జీవించే పద్ధతిలోకి ఎవరు మార్చాలి తల్లే మార్చాలి తల్లి మీద ఎంత గొప్ప బాధ్యత ఉంది మానవత్వం నుంచి దైవత్వంలోకి కుటుంబ సభ్యులందరినీ మార్చవలసినటువంటి బాధ్యత ఎవరి మీద పెట్టావు తల్లి ఆ బాధ్యత తీసి పక్కకి పెట్టి నేను హాయిగా నీలాగా డబ్బులు సంపాదిస్తాను చిన్న పని కదా ఇది ఆ బాధ్యత నిర్వహించడం చాలా కష్టం ఎప్పుడు జాగరూకతగా ఉండాలి ఎప్పుడు మెలకువగా ఉండాలి అందరికంటే ముందు లేవాలి అందరికంటే లేటుగా పడుకోవాలి అన్ని బాధ్యతలకి ముందు తనమే చేసుకోవాలి అన్ని ధర్మాలు తాను ఆచరించాలి అన్నిటికి తాను పైలెట్ గా ఉండాలి తానే మార్గదర్శిగా ఉండాలి దానికి నువ్వు ఏ గుణంతో చేస్తే ఆ గుణం చెయ్యి అప్పుడు నిష్కామకరం అయిపోలే సాక్షిగా ఉండి చెయ్యి అప్పుడు నిష్కామకరం కాబట్టి అట్లా చేసేటప్పుడు ఏమయ్యావు ఇంట్లో ఏ మూల చూసినా నీ యొక్క ప్రభావం కనబడుతుంది నీ సమర్థత కనపడుతుంది నీహార్తు నిహార్తు కనబడుతుంది అందరి మీద ఆ ప్రభావం పడుతుందరూ ఆ రకమైనటువంటి జీవనశైలికి అలవాటు పడతారు మరి ఆ రకంగా జీవించడం ఉత్తమం కదా ఇవన్నిటికంటే ఎవరు ఎవరు ఎవరు రూమ్ వాడిదే ఎవడు గోల వాడదే ఎవడు ఉద్యోగం వాడదే ఎవడు అకౌంట్ వాడదే ఎవరి డబ్బులు వాడివే ఎవడు ఖర్చు వాడిదే ఇదేగా ఇప్పుడు జీవితం ఏ సాధించాం ఇప్పుడు అదే హాయ్ బాయ్ అదే ఇండిపెండెన్స్ అంతకనే చేయలేదు అందరికి ఎలాగో దిగుతారు గుడ్ మార్నింగ్ చెప్పుకుంటారు మళ్ళా బాయ్ ఎవడికి వాడు బై బాయ్ చెప్తాడు ఎవడు తావానో వాడు వెళ్ళిపోతాడు సాయంత్రం మళ్ళా కలుస్తారు హలో హాయ్ గుడ్ ఈవెనింగ్ గుడ్ నైట్ చెప్తారు మళ్ళీ పడుకుంటారు లో వాడు పడుకుంటారు ఇప్పుడు మీ కుటుంబం ఐక్యత భావనే లేనప్పుడు దేశం అనేటటువంటి భావన వస్తుందా దేశ సౌభాగ్యం దేశ సమగ్రత అనేటటువంటి ఆలోచనలు ఇస్ ప్రాథమికమైన ఇవే రాకపోతే అనంత విశ్వానికి సంబంధించి నేను బాధ్యుని నేను ఈశ్వరుడు అన్న నేను బాధ్యత ఎలా జీవుడు ఈశ్వరుడు ఒకడే అంటే సర్వ సృష్టికి బాధ్యుడి కదా నేను నేను ఎంతమందికి ఆదర్శంగా ఉండాలి సృష్టి మొత్తానికి ఆదర్శంగా ఉండాలి ఒక్క ఇంట్లో ఒక్క పిల్లాడికి ఆదర్శంగా జీవించలేకపోతే సృష్టి మొత్తానికి ఆదర్శంగా ఎట్లుంటావు బ్రహ్మజ్ఞానం అంటే ఏంటి వాడు సృష్టి మొత్తానికి ఆదర్శవంతుడు వాటి సృష్టి మొత్తానికి ఉపదేశించగలిగిన సమర్థుడు అటు సృష్టి మొత్తానికి కూడా ఎక్కడా ఎంత చూపడానికి వాళ్ళు ఎక్కడ దోష లక్షణం లేదు వాటిలో అన్ని దైవీ లక్షణాలే ఉన్నాయి వాటిలో అన్ని జ్ఞాన లక్షణాలే ఉన్నాయి వాటిలో అన్ని వివేక లక్షణాలే మరి ఇప్పుడు ఏం చేయాలి ఎస్ ఏజ్ ఎలిజిబుల్ సమర్థుడు ్రాహ్మణిష్ఠలో ఉన్నవాడు జీవన్ముక్తుడు ఎందుకని జీవశరీరంలోనే ఉన్నాడు కాని ఈశ్వరుడుగా ఉన్నాడు జీవశరీరంలోనే ఉన్నాడు గానీ బ్రహ్మముగా ఉన్నాడు కాబట్టి జీవన్ముక్తుడు మరి ఆ స్థితికి సంబంధించిన అర్హతను సంపాదించాలంటే మరి ఇప్పుడు ఈ సాధన చతుష్టయ సంపత్తి లాంటి లక్షణాలు ఎన్ని ఉంటే అవుతాము విషయాలలో నుంచి బయటపడడానికి నానా కష్టాలు పడుతున్నా సృష్టి మొత్తానికి కూడా నువ్వు ఆదర్శవంతంగా జీవించేటటువంటి జీవితం నేను ఏదైనా ఉండాలి అంటే నువ్వు ఎంత కష్టపడాలి నువ్వెంత సమర్థుడు అయి ఉండాలి దగ్గర ఎంతటి దివ్యత్వం ఉండాలి మా ఇంట్లో దైవత్వం ఎవరిలో ఉందని చూస్తే ఫస్ట్ గృహిణిలో కనపడాలి ఆ తల్లిలో కనపడాలి అప్పుడు దివ్యత్వాన్ని వెలువరించేటటువంటి పెద్ద జనరేటర్ అయి ఉండాలి డిసిపేటర్గా ఉండాలి ఆదిశక్తికి సరాసరి ప్రతిబింబం డైరెక్ట్ రిప్రజెంటేటివ్ మరి అలా ఉంటున్నాము ఒళ్ళు అమ్మవారిని చూసిన మా ఇంట్లో అమ్మని చూసినా రెండు ఒకటే అనేటటువంటి భావన కుటుంబ సభ్యులకు కలగాలి అందుకని ఆడవాళ్ళకి అలంకార అంతా ఎలా పెట్టాము అక్కడ దళితా తిపురం దగ్గరికి ఏ అలంకారం ఉంటుందో ఇంకా ఆడవాళ్ళందరూ కూడా అదే అలంకారం ఇంట్లో చాలా స్త్రీలందరూ అదే అలంకారంతో కనబడతారు కనబడాలి అదే సౌభాగ్య లక్షణం ఆవిడ సర్వమంగళ నిన్ను చూస్తే ఎలా కనబడాలి ఆదిశక్తికి ఆ జగజ్జననికి ప్రతిబింబంగా కనబడాలి మరి అట్లా నేను ఎవరైనా అంటారా నువేమో జీన్స్ ప్యాంట్ వేసుకుని నేను టీషర్ట్ వేసుకుని హడావుడిగా వెళ్ళిపోదు బ్యాగ్ వేసుకుని వెనంటికి ఫైర్ లాగా ఉన్నాం అనుకోండి అప్పుడే అలా ఏమైపో జగజ్జనన్ అన్న భావం కలగడం లేదు విషయత్యతతో కూడిన భావన భావస్ఫరణ కలగడంలాక్కడ అలాగే వహిస్త మీ ఇద్దరు ఆడపిల్లలు కాబట్టి ఆడపిల్ల అపమానాలు చెప్తుంది అలాగే మగపిల్లలు ఇక్కడ స్త్రీ పురుష భేదం లేదు అట్లా దైవత్వం ప్రతిబింబించేటట్లుగా నీ జీవితం ఉండాలి అప్పుడేమయ్యా వీళ్ళ బట్టుగా ఆస్కారం లేదు అన్నింటినీ దైవీభావంతో చేయాలి కాబట్టి ఉపరతి ద్వారా నువ్వేం సాధించావు ఇప్పుడు బాహ్యమైనటువంటి జీవితం నుంచి పరాంగ్ముఖత విరమించటం దివ్యత్వంలో రమించటం చె మనం ఒక్కలైనా అంటే ఇది వేరే బుక్ లక్ష్మీ అంటే ఇదంతా ఇవన్నీ వాసనా బలం అంటే క్షేత్రజ్ఞస్త్రః స్వామి హ్మ్ నిగమాచార్య వాక్యేషు పత్తిః శ్రద్ధేతి విsruta చిత్తై కాగ్రం చిత్తై కాగ్రం తు సల్లక్షే సమాధానమితి స్మృతం శ్రద్ధా సమాధానం నిర్వచన ఆగమములు నిగమములు శాస్త్రములు ద్వివిధములు ఆగమములు నిగమములు నిగమములు అంటే ఉపనిషత్తులు ఆగమములు అంటే వేదములు ఉపాసనా కాండ కర్మ భక్తి యోగ విధానములను ముఖ్యంగా కర్మ మార్గాన్ని ప్రధానంగా స్వీకరించి చెప్పేది వేదం అయితే వేదములకు అంత్య భాగమున ఉపనిషత్తులు ఉన్నాయి అవి నిగమములు నిగమవాక్యేషు అంటే అర్థం ఏంటి పనిషద్వాక్యములు ఏ లో అయితే చెప్పబడ్డాయో ఆ లక్ష్యమునందు శ్రద్ధ కలిగి ఉండటమే శ్రద్ధ అప్పుడు శ్రద్ధ అనగానేమి జీవిత లక్ష్యం మీద శ్రద్ధ ఉండాలి పనిషత్తులన్నీ మానవ జీవిత లక్ష్యాన్ని వివరించినవి మానవుడు జీవించి ఏం సాధించాలి ప్రతి ఆ ప్రశ్న వేసుకోవాలి నా జీవిత లక్ష్యం ఏమిటి లేబే పది అంత మేడ కట్టాలి అది కూడా లక్ష్యమే ఒక పది కోట్లు సంపాదించాలి ఓ పది మంది పుత్రుల్ని కలిగి ఉండాలి అంగ బలాన్ని అర్థ బలాన్ని కలిగి ఉండాలి అర్థకామాలకు సంబంధించినటువంటి లక్ష్యాలు కానీ మరి అవి నిత్యం కాదు శాశ్వతం కాదు కదా అనిత్యం కదా పరిణామశీలం కదా పరిణామశీలైన నువ్వు ఇల్లు కడితే నాలుగు తరాలు అనుభవించవచ్చు అంతేనా కాదు కాబట్టి మానవుడు భ్రాంతిగతమైనటువంటి భ్రమాజన్యమైనటువంటి మిథ్యాభూతమైనటువంటి బాహ్య లక్ష్యాలను స్వీకరించి జీవిస్తే ఇప్పుడు దాన్నే శ్రద్ధ అంటున్నావు కాబట్టి అంతేనా కాదు ఇప్పటి వరకు శ్రద్ధ ఈ బాహ్య లక్ష్యాలను సాధించడమే శ్రద్ధగా పెట్టుకున్నావు అప్పుడేమైంది జీవిత లక్ష్యం డ్యామేజ్ అయిపోయింది కాబట్టి వేదాంత వాక్యములు ఏవైతే ఉపనిషద్ వాక్యములు ఏవైతే లక్ష్యాన్ని పరమాత్మ స్థితిని స్వీకరించి చెప్పినాయో అట్టి పరమాత్మ స్థితిని లక్ష్యంగా జీవిత లక్ష్యంగా స్వీకరించి జీవనాన్ని కొనసాగించడమే శ్రద్ధ సమాధానం అంటే ఏంటి మరి సమాధి ఆ లక్ష్య స్థితిని సాధించుటయే కాబట్టి ఉపనిషద్వాక్యములు ఏ లక్ష్యమునైతే బోధించినయ్యో ఆ బోధించినటువంటి లక్ష్యాన్ని సాధించడమే సమాధానం కాబట్టి ఆ లక్ష్య సిద్ధికి సంబంధించినటువంటి అను అనుభూతిని నిశ్చయాన్ని నిర్ణయాన్ని సాధించడమే సమాధానం మరి ఈ సమాధానాన్ని పొందాలా కదా ఒకసారి ఈ సమాధాన స్థితికి చేరుకుంటే ఇంకా ప్రశ్నలు ఏమయ్య ఈ సమాధాన స్థితికి చేరనంతసేపే ఏ ప్రశ్నలైనా ఒకసారి లక్ష్య సిద్ధికి చేరుకున్న తర్వాత ఇంకా సమాధానమే ఇంక ప్రశ్నలేం లేవు ఆత్మనిష్ఠుడు అయ్యేంత వరకే ప్రశ్నలేమైనా బ్రహ్మనిష్ఠుడు అయ్యేంత వరకే ఏ ప్రశ్న అయినా లేదు పడబ్రహ్మ నిర్ణయాన్ని పొందే వరకే ఏ ప్రశ్నలేనా వైర దర్శనం అయ్యేంత వరకే ఏ ప్రశ్నలేనా ఆ స్థితి వచ్చేస్తే ఇంకా సమాధానమే ప్రశ్నలు ఆ ప్రశ్నలే లేనటువంటి స్థితిని నువ్వు శృతి వాక్యముల పైన గురువు గారి ఎందు అమితమైన భక్తి విశ్వాసము ఉండుటయే శ్రద్ధ అని వివరించబడినది అమితమైనా అంటే అంటే మనందరికీ విశ్వాసం ఉంటుంది కానీ నమ్ముతాం అనమాట అంటే గురువు ఎడల గానీ శృతి వాక్యముల ఎడల గానీ విశ్వాసం అందరికీ ఉంటుంది ఏదో ఒక గురువుని లేకుండా ఏ మానవులు ఉండవు అలాగే ఏదో ఒక ధర్మ సమ్మతమైన శాస్త్ర విహితమైన మార్గాన్ని అనుసరించకుండా కూడా ఉండవు కానీ ఎటువంటి శ్రద్ధ కలిగి ఉండాలట ఎవరైతే నీకు బ్రహ్మనిష్టని ఉపదేశించగలరో బ్రహ్మజ్ఞానం ఉపదేశించగలరో ఎవరైతే బ్రహ్మ విధులై ఉన్నారో ఎవరైతే స్వానుభవమైన జీవన్ముక్తులై ఉన్నారో ఎవరైతే ఈ అపరోక్షానుభూతిని పొందినటువంటి వారు అటువంటి గురువుల యొక్క వాక్యమునందు వాళ్ళు స్వానుభవ వాక్యాలు చెప్తారు అదేనండి అంటే కానీ శాస్త్రవాక్యాలు వల్లి వేయరు వాళ్ళు ఒక పండితుడి దగ్గరికి వెళ్ళామనుకోండి ఆయన ఏం చేస్తాడు ఆయన ఇవే చెప్తాడు కానీ ఎలా చెప్తాడు తన స్వానుభవంగా చెప్పడు తన జీవితానుభవంలో తాను ఎట్లా సిద్ధింప చేసుకున్నాడు అనేది చెప్పడు కానీ ఎట్లా చెప్తాడు శాస్త్రముల మధ్య చర్చగా చెప్తాడు శాస్త్రముల మధ్య తర్కముగా వివరిస్తాడు ఫలానా సిద్ధాంతంలో ఇలా ఏ రకంగా దీని గురించి వివరించారు ఫలానా శాస్త్రంలో దీన్ని ఖండించారు పండితుడు గారు ఫలానా విద్వాంసుడు గారు దీని గురించి ఇలా వ్యాఖ్యానించారు ఫలానా వ్యాఖ్యానంలో ఈ రకమైనటువంటి దోషం ఉంది ఈ రకంగా చెప్తాడు పండితుడు ఫలానా పురాణంలో ఈ రకంగా చెప్పారు ఇది పండితుడి పచ్చతనమాట సద్గురు మూర్తి ఎట్లా చెప్తాడు అతనికి శాస్త్రం ఆధారమే అంటే సహాయకారి శాస్త్రంతోనే చెప్తారు కానీ తన స్వానుభూతితో చెప్తాడు శిష్యుడు తన నిజ జీవితంలో ఎట్లా జీవించాలో చెప్తాడు శాస్త్రం తెలిసే ప్రయోజనం ఏంటి నీ జీవితానికి అన్వయం చేసుకోవడం రాలేదనుకో నీ జీవితంలో ఆ అన్వయం చేసుకుని జీవించి ఆ మార్పును సాధించలేకపోయావు అనుకో అప్పుడు ఆ శాస్త్ర ప్రయోజనం సిద్ధించాలంటే కాబట్టి గురువు యొక్క ప్రయోజనం ఏమిటి అంటే నిన్ను మార్చడమే గురువు యొక్క ప్రయోజనం సద్గురువుని ఆశ్రయించిన తర్వాత ఇంకా వాడు మారలేదంటే అర్థం ఏమిటి ఎక్కడో విశ్వాస లోపం ఉంది శ్రద్ధలో లోపం ఉంది పిల్లవాడు బడికి వెళ్ళాడండి రోజూ బడికి వెళుతున్నాడు వస్తున్నాడు కానీ విద్య రావడం లేదు ఏం చేస్తాం వెళ్ళి మాస్టర్ని అడిగాం మా అబ్బాయికి సరిగ్గా మార్కులు రావడం లేదు ఏదైనా ప్రశ్నిస్తే సమాధానం చెప్పటం లేదు ఏం చెప్పినా కానీ వినటం లేదు ఏదో లోపం కనిపిస్తుంది నాకు అని వెళ్ళి వాళ్ళ టీచర్ని అడిగారు అడిగితే వాళ్ళు ఏం చెప్తారు మీ అబ్బాయి ఉంటున్నాడండి ఎలా ఉంటున్నాడండి ఇలా ఎక్కడ కూడా అశ్రద్ధగానే ఉంటున్నాడండి పాఠం చెప్పేప్పుడు సరిగ్గా వినడండి నోట్స్ ఏమైనా చెప్తే రాసుకోడండి హోంవర్క్ సరిగ్గా చేసుకుని అని వాళ్ళు కూడా ఏం చేశారు తల్లిదండ్రులకే చెప్పారు ఇప్పుడు అల్టిమేట్ గా లోపం ఎక్కడంతేలింది శిష్యుడి శ్రద్ధ లోపం అంతేనా కాలం కాబట్టి శృతి వాక్యముల గురువాక్యముల అమితమైన శ్రద్ధ ఉండాలి వాడికి మాత్రమే విద్య సాధ్యం ఉంది కావాలంటే వ్యవహార విద్యకే అట్లా ఉంటే బ్రహ్మజ్ఞానానికి ఎంత శ్రద్ధ ఉండాలి ఉత్తమోత్తమైన శ్రద్ధ ఉండాలి ఎందుకనంటే మరి కన్విన్సే కాలేదు ఇంక ఎప్పుడు ఆచరించవుగా అసలు ఆ విషయానికి కన్విన్స్ కాలేదు గురువు గారు చెప్పాడు కానీ నువ్వు కన్విన్స్ కాలేదు ఎప్పుడు ఆచరించవుగా ఆచరించకపోతే మరి ఆ మార్పు రాదుగా ఆ మార్పు రాకపోతే మరి నీకున్నటువంటి సమస్యకు పరిష్కారం రాదుగా మరి ఆ సద్గురువు యొక్క వాక్యం వృధా అయిపోయినట్టేగా షిరిడీ ప్రవేశము సర్వదు హరము అవునా ఏకాదశి సూత్రాల్లో మొట్టమొదటి షిరిడీ వెళ్ళిన వాళ్ళందరికీ సర్వదు హరం అవుతుందా ఎన్నికోడలు అంటే గురువాక్యం తప్పని చెబుదామా ఎప్పుడవుతుంది సర్వదుహారం తెలుసుకుని సర్వదు పోవాలంటే నీకేం కావాలో తెలియదు సర్వదులు పోవాలంటే నీకేం కావాలి జ్ఞానం కావాలి ఆత్మ జ్ఞానం కావాలి బ్రహ్మ జ్ఞానం కావాలి అది రాంటే సర్వదులు పోవు కాబట్టి సద్గురుమూర్తిని ఆశ్రయించి ఏం అడగాలని ఆయన అంటున్నారు ఇప్పుడు బ్రహ్మ జ్ఞానం అడగాల సాయిబాబాని ఆశ్రయించి నువ్వేమడగాలట బ్రహ్మజ్ఞానాన్ని అడిగితే ఆయన ఆ బ్రహ్మజ్ఞాన ఉపదేశాన్ని ఆ సంకల్పాన్ని చేసి నీకు కలిగేట్లుగా చేస్తే నీకు సర్వదుఖములు హరించినాయి కానీ సిరిడి వెళ్ళు కూడా మనం ఏమడిగాం భౌతికమైన ఐహికమైన విషయావృత్తి కలిగినటువంటి వాంచలతో కూడినటువంటి వాటిని మనం ఆయన్నే అడిగాం మా అబ్బాయికి చదువు వచ్చేటు బాగా జైన్ అయినా మా అబ్బాయికి హెచ్ వన్ బి వీసా వచ్చేటి జైన్ అయినా లేకపోతే మా అబ్బాయికి గ్రీన్ కార్డ్ వచ్చేటు జైన లేకపోతే మా ఆయనకి ఆరోగ్యం బాగుండేట్టు జైన మా అత్తగారికి ఆరోగ్యం బాగుండే జైన ఇట్లా ఐహికమైనటువంటి లేదంటే నాకు ఆరోగ్యం బాగుండే జైన లేకపోతే నాకు ధన సమృద్ధి కలిగేటి జైన ఈ రకమైన ఐహికమైన విషయవాంఛ పూరితమైనటువంటి వాటిని అడిగితే మరి సర్వదుహారం అవుతుందా అంటే కాబట్టి మరి సద్గురుమూర్తిని ఆశ్రయించి ఏం చేయాలి ఏది ఆయన ప్రసాదిస్తే నీకు సర్వదుహారం అవుతుందో అది నీవు అడగడం రావాలి అది సద్గురుమూర్తిని ఆశ్రయించేటువంటి తీరు అట్లాగే ఎప్పుడు అడుగుతావు అమితమైన భక్తి విశ్వాసాలు ఉన్నప్పుడే అడుగుతావు ఈయనది ఇవ్వగలడు అనే పూర్ణమైన విశ్వాసం ఉండాలి పైగా ఆయన ఏమి ఇవ్వగలడో నీకు పూర్తిగా పరిజ్ఞానం కూడా ఉండాలి అప్పుడు మాత్రమే ఆ రకమైన దాన్ని పొందుతావు కాబట్టి ఇక్కడ ఏ శ్రద్ధ కలిగి ఉండాలి అంటున్నాడు ఇప్పుడు అమితమైనటువంటి విశ్వాసంతో ఉన్నటువంటి శ్రద్ధలు ఉండాలి అప్పుడే నువ్వు సాధ్యమవుతుంది లేకపోతే నువ్వు బ్రహ్మజ్ఞానాన్ని సాధించలేవు వేదములు అపౌయములు సాక్షాత్ బ్రహ్మముఖేన వెలువడినవని ఆది నుంచి వస్తున్న సంప్రదాయము అదే విధంగా గురుర్విష్ణువు గురుదేవో మహేశ్వర గురుసాత్ పరబ్రహ్మ అని బోధిస్తారు అందువల్ల వారి ఎడల అచంచలమైన భక్తి లేనిదే పాటనాదులు నిరములని శ్రోత్రియులు ఆర్షధర్మముపై ప్రేమాభిమానములు కలవారు భావిస్తారు శ్రేష్టమైన పురుషార్థమేది మోక్షం కాబట్టి గురుమూర్తిని ఆశ్రయించి నువ్వు ధర్మార్థకామాలకు సంబంధించిన ప్రశ్నలు అడగకపోవడం కానీ ఇప్పుడు ఏమడుగుతున్నావు ధర్మార్థకామాలకు సంబంధించినటువంటి సంగతులని మనం ప్రస్తావిస్తున్నాం అప్పుడు మరి ఆయన జ్ఞాన విషయం బోధించే అవకాశం ఉందా పైగా అడిగేటప్పుడు కూడా ఎట్లా అడగాలంట అమితమైనటువంటి భక్తి శ్రద్ధలు విశ్వాసంతో కలిగి ఉంట అడగాల అప్పుడే అతిశ్రద్ధలు నిజమే చెప్పాడే అవకాశం ఉంటే ఆచరిద్దాం లేపచలేదు వీలైతే ఆచరిద్దాం లేపదలేదు అనుకున్నాం అప్పుడేమైంది గురువుగారు చెప్పారు అంటే నూటికి నూరు పాళ్ళు ఆచరించాల్సిందే నూటికి వెయ్యి పాళ్ళు ఆచరించాల్సిందే తప్పుకోవడానికి అవకాశం లేదు ఆయన నీ ఉన్నతిని ఉద్దేశించి నీ ఆత్మ ఉన్నతికి బ్రహ్మ విద్య విశారధులు ఏ పని చేస్తే ఏ రకంగా జీవిస్తే నువ్వు దాన్ని సాధించగలవు ఆ రకమైనటువంటి జీవన విధానాన్ని ఆయన ఉపదేశిస్తున్నారు నీకు లక్ష్యం లేదు నీకు జీవితం కూడా లేదు ఆయన ఆ జీవన ఆ శృతి వాక్యానుసారము అట్లా జీవించి ఆయన అట్లా ఆయన ఏదైతే అయ్యాడో అదే నీకు బోధిస్తున్నాడు అదే నీకు తెలియజేస్తున్నాడు కాబట్టి అక్కడ అమితమైనటువంటి భక్తి విశ్వాసాలను కలిగి ఉండి నువ్వు జీవిస్తేనే ఆ శ్రద్ధ నీకు ఉపయోగపడు మనం పాఠం చెప్పేటప్పుడు కఠోపనిషత్తు కానీ భద్రాద్రామ శతకం కానీ చాలా రకాలుగా చెప్తున్నాను ఎందుకో ఈ సాధన ఎలా చేయాలి ఈ సాధన ఎలా చేయాలి దీనికి ఇట్లా ఉండాలి దీనికి ఇట్లా అన్ని నియమాలు బోధిస్తున్నాం మరి ఎంతమంది ఆచరిస్తున్నారు ఎందుకని శ్రద్ధ యొక్క లోపం సాధన చేయాలని చెప్తున్నారు ఎంతమంది విన్నవాళ్ళు ఎంతమంది చతుష్కాలములలో సాధన చేస్తున్నారు ఇవాళ రాత్రి అడుగుతాను భద్రరాధ రామశాస్తే చెప్పాడు ఎంతమంది అంటే ఆ సమయానికి ఏదో ఆ గంటసేపు కూర్చొని వినటానికే నువ్వు పెట్టుకున్నావు నియమం కానీ ఆ గంట సేపు చెప్పిన దాన్ని మరి మిగిలిన ఇరవై నాలుగు గంటల్లో ఏం పాటించావు పాటించి సాధన చేస్తేనే కదా నీకు ఆ ఫలితం వచ్చేది ఆ ప్రయోగం నీ నిజ జీవితంలో చేస్తేనే కదా నువ్వు ఫలితాలను పొందగలిగేది ఆ మార్పు వచ్చేది కేవలం పాఠం వినటానికే నా జీవితం సరిపోయిందండి అంటే ఎప్పుడు ప్రయోగం చేస్తాం మరి వచ్చే జీవితంలో అప్పుడు సాధ్యమటండి పాఠం చెప్పేవాళ్ళు కాబట్టి అమితమైన భక్తి విశ్వాసాలు ఉంటేనే చెప్పి చెప్పినట్టుగా ఆచరిస్తాం అప్పుడే నీకు సరైనటువంటి పరిణామం ఫలితం కాబట్టి అటువంటి ఆత్యంతిక శ్రద్ధ కలిగి ఉండాలి తాత్కాలికమైన విషయ ప్రవర్తనకు సంబంధించినటువంటి సామాన్యమైన రీతిగా గురువాక్యాన్ని స్వీకరించకూడదు శృతి వాక్యాన్ని స్వీకరించకూడదు పనిషత్తు వాక్యానైనా అలాగే స్వీకరించాలి గురువాక్యానైనా అలాగే స్వీకరించాలి అనే నిర్ణయాన్ని చెప్తున్నారు అమృతత్వ సిద్ధికి సంక్ష్యము తప్ప వేరొక సత్యాన్వేషణలో నిమగ్నమై అంతములో దాని ఎందు లీనమగుటయే సమాధానం అని స్పష్టము చేయబడింది చాలా ముఖ్యమైన ఆరు సంపదలలో చిట్ట చివరి సమాధానం సమాధానం ఏమిటి సమాధానం అంటే అమృతత్వాన్ని పొందటమే సమాధానం వేరే ఇంకేంటి అమృతత్వం అంటే ఏమిటి జన్మరాహిత్యం తిరిగి పుట్టకుండా ఉండటం తిరిగి మృత్యును పొందకుండా ఉండటం కాబట్టి అటు అమృతత్వ సిద్ధికి సల్లక్షణమే మార్గం వేరే మార్గం లేదు సల్లక్షణం అంటే అంటే సత్ సత్ ప్లస్ లక్షణము సల్లక్షణం సచిదానంద ఘనమైన దాంట్లో ఉన్నది సద్వస్తువు ఒకటే ఉన్నది చిత్తు ఆనందములు సత్తు ఎందు లయమైపోయినాయి లయమైపోయినప్పుడు కేవల సద్వస్తువు ఒకటే ఉంది అంటే కేవల సద్వస్తువే బ్రహ్మం దాని అంటే బ్రహ్మీభూత స్థితికి నువ్వు చేరుకోవాల్సినటువంటి అవసరం అంటే బ్రహ్మజ్ఞానాన్ని పొందవలసిన అవసరం అట్టి బ్రహ్మనిష్టను పొందవలసిన అవసరం అట్టి బ్రహ్మనిష్ట చేత నీవు జీవన్ముక్తుడవై జన మరణ రాహిత్యాన్ని పొందవలసినట్టు అవసరం అట్టి సమాధానం పొందడమే సమాధానం మిగిలిన సమాధానములు సమాధానములు కావు ఇవాళ మనం ఎట్లా సమాధాన పడిపోతున్నాం తాత్కాలికంగా ఆ విషయ వ్యావృద్ధి చేత ఏ విషయానికి ఆ విషయం సమాధానం పుడుతున్నాం మరలా విషయం పుడుతుంది అదేమన్నా ఆగిపోయిందా అయిపోలేదు కాబట్టి ఆత్యంతికమైనటువంటి బ్రహ్మనిష్ట అనే సమాధానాన్ని పొంది తిరిగి మరలా జన్మించినటువంటి స్థితిని సాధించడమే సమాధానం అని సమాధాన స్థితిని సాధకులు తప్పక సాధించాలి కాబట్టి ఇవన్నీ ఏమిటి సాధన చతుష్టయ సంపత్తి టంతటవి రావు అయాచితంగా వచ్చేవి కావు ఎవరో ఇస్తే వచ్చేవి కావు నువ్వు స్వయముగా సాధన చేసి సంపాదించవలసినవి గురువు సహాయంతో సాధన చేసి సంపాదించవలసినవి పోనటువంటి శాశ్వతమైనటువంటి సంపదలు ఇవి మిగిలిన సంపదలు అండి కాలం తర్వాత ఉండవు ఒక కాలంలో ఉన్నట్లు తోస్తున్నాయి ఒక కాలంలో లేనట్లు ఇంట్లో ఉన్నాం అమ్మ చిన్నప్పుడు ఎట్లా ఉన్నాం నీ జీవన చర్మ భాగంలోకి వచ్చినప్పుడు ఏమో తేనా మరి ఎంత అశాశ్వతమైన విధానం అనేది మరి ఇ అశాశ్వతమైన సమాధానాలతో సంతృప్తి పడదామా ఈ పుటకు భోజనం చేసేసాం ఇక నాకు భోజనం అక్కడ చెప్తాం ఈ సమాధానం సరిపోయిందిగా ఇక నాకు ఇదే శాశ్వతమైన సమాధానం అనడానికి వీలవుతుంది కాబట్టి దేహేంద్రియాదుల వ్యాపారములకు సంబంధించిన అన్నీ కూడా తాత్కాలికమైనటువంటి ప్రవృత్తిని వాటితో ముడిపడి ఉన్నాయి కాబట్టి శాశ్వత సమాధానం అక్కడ కలిగే అవకాశం కాబట్టి శాశ్వతత్వానికి సంబంధించిన సమాధానం ఏమిటి అంటే మరలా జన్మించకుండా ఉంటాం అట్టి అమృతత్వాన్ని సాధించడమే సమాధానము అనే నిర్ణయానికి నై తర్వాస్ లో కుసం హి హ సంసార బంధ నిర్ముక్తిహి కథమ్ మేస్యత్ కదా వితే హ ఇతి యా సుద్రుడా బుద్ధిర్ హ వక్త వ్యాసాము మోక్షుతా హ మోక్షవట్టే అవరో చెప్తున్నా ప్రసాదనే జస్తే సంపదల చటచవర రేటి మోక్షత్వం మోక్ష మోక్షము మోక్షత్వానికి సంబంధించిన నిర్ణయాన్ని తెలియజెప్తున్నాను ఏమిటా ఆయన ప్రశ్న నిన్న కూడా చెప్పారు ప్రతి ఒక్కరూ ఏం తెలుసుకోవాలట కోహం బంధ నన్ను బంధించుతున్నది ఏది నన్ను ఈ దేహాభిమానంతో బంధించుతున్నది ఏది అని ఎవరికి వారు ముందు అన్వేషణ విచారణ చేయాలి అని పేరు ఏమిటది సంసారం నన్ను బంధించుతున్నది ఏది సంసారం నన్ను జీవుడిగా ఉంచుతున్నది ఏది సంసారం ఎట్లా తెలుస్తుంది నీకు నీ సంసారం ఏమిటో ఎక్కడ ఉన్నావు నువ్వు భిన్న వాతావరణంలోకి భిన్న శైలిలోకి భిన్నమైన ప్రదేశానికి వెళ్ళావు నీకు తెలియకుండానే నీకు సంబంధించినవన్నీ గుర్తొస్తూ ఉంటాయి నీ యొక్క వ్యవహారం అంతా నీకు గుర్తొస్తూ ఉంటుంది నీకు సంబంధించిన వాళ్ళందరూ గుర్తొస్తూ కలుగుతూ ఉంటాయి నీ ఇంట్లో వస్తు జాలం అంతా స్ఫురిస్తూ నా ఇల్లు ఏమైపోయేదో నా వస్తువులు ఏమైపోయినాయో నా మనుషులు ఏమైపోయారు నా స్నేహితులు ఏమైపోయారు నా బంధువులు ఏమైపోయారు వాళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళు ఏమైపోయారు వీళ్ళు ఏమైపోయారు వాళ్ళు ఎలా ఉన్నారు వీళ్ళు ఎలా ఉన్నారు ఆ వస్తువులు ఎలా ఉన్నాయి ఈ వస్తువులు ఎలా ఉన్నాయి నా లారీలు ఎలా ఉన్నాయి నా బస్సులు ఎలా ఉన్నాయి నా కార్లు ఎలా ఉన్నాయి నా బట్టలన్నీ ఏమైపోయినాయి ఈ రకమైనటువంటి నీ సంసారాలు ఇప్పుడు ఎన్ని ఇదం ఇదం ఇదం ఇవన్నీ ఇదం ఇవన్నీ ఏమిటి ఇదం అంటే నేను తెలుసుకునేవి మరి ఇవన్నీ ఇప్పుడు నా సంసారాలు ఉన్నాయా లేదా మరివన్నీ నన్ను పురిగొలుపుతున్నాయా లేదా నాకు ప్రేరణ ఇస్తున్నా లేదా నేను నామరూపాలకు కట్టుబడి ఉన్నానని అవి మరి ఆ స్నేహితులు అందరూ ఆ బంధువులందరూ ఆ మనుషులందరూ ఎవరెవరైతే నిన్ను గుర్తిస్తున్నారో నువ్వు గుర్తిస్తున్నావు వాళ్ళందరూ నేను ఎలా చూస్తున్నారు సచ్చిదానంద ఘనంగా చూస్తున్నారా నామరూపాత్మకంగా చూస్తున్నారా అప్పుడు నువ్వు కూడా వాళ్ళతో ఎలా ప్రతిస్పందిస్తావు సచ్చిదానంద ఘనంగా ఒకరు కూడా లేరుగా మరి కథం మే అంటున్నాడు అందుకని ఏమంటున్నాడు ప్రశ్న కథం మే నువ్వు ఒక్కడైనా బ్రహ్మజ్ఞాని లేడని నాకు తెలిసిన వాడు అదే ఒక సద్గురుమూర్తి దగ్గరికి ఏంటంటే ఆయన ఆయన నింత ఎలా ప్రవర్తించాడు నామరూపాత్మకంగా ఆయన పట్టించుకోవటంలో సేపు నీ ఉన్నటువంటి చైతన్య పద్ధతిగా నీ ఉన్నటువంటి ప్రజ్ఞా పద్ధతిగా నీ ఉన్నటువంటి ఆత్మజ్ఞాన పద్ధతిగా నీ వాస్తవికమైనటువంటి నీ యథార్థ నేనుని నీకు గుర్తు చేసేటటువంటి పద్ధతిగా నీలో ఉన్న సల్లక్షణాలను నీకు మేల్కొలిపేటట్లుగా నీలో ఉన్న దైవీభావాన్ని నీకు తెలియజెప్పేటట్లుగా నువ్వు ఉత్తమ గతిని పొందడానికి ఆచరింపచేస్తూ తాను ఆచరిస్తూ నిన్ను ఆచరింప చేస్తూ మరి ఇప్పుడు ఆయనే అయ్యాడు ఇప్పుడు ఆచార్యుడు అయ్యాడా అంటే ఆచార్యుని యొక్క మార్గదర్శకత్వంలో నువ్వు సాధించే లక్ష్యం ఏమిటి ఇప్పుడు మోక్ష కాబట్టి అది ఎప్పుడు చేయగలుగుతాడట అత్యంత భక్తి తీవ్ర మోక్షేచ్చ అది అయిపోయింది భక్తి విశ్వాసం కూడా శ్రద్ధ సమాధానాలు అయిపోయింది వాటి వల్ల నీకు ఒక ఫలితం వచ్చింది ఆ శ్రద్ధ సమాధానం వల్ల ఒక ఫలితం వచ్చింది ఏమిటది నేను ఏమైనా సరే ఈ సంసారం బయటపడాలి ఆ శ్రద్ధ సమాధానం ఎవరికైతే బలంగా ఉన్నాయో వాటికి ఒక ఇచ్చ కలిగింది ఏమిటా ఇచ్చా నేను ఏమైనా సరే ఈ జన్మలోనే ఈ సంసారాన్ని బయటపడాలి ంతా నామరూపాత్మకంగా ఉంది ఈ నామరూపాత్మకమైనటువంటి సంసారము నుంచి నేను బయటపడాలి తీవ్రమైనటువంటి ఇచ్చ కలిగి అది ముఖ్యత్వం ఎవరికైతే నిత్యానిత్యవస్తువు వేకముందో ఎవరికైతే జగత్తు ఎందునటువంటి విషయముల ఎడల వాసనలడల భోగ్యముల ఎడల నిహాముత్రార్థ ఫల భోగ విరాగం ఉన్నదో ఎవరికైతే శమము దమము పరచి దీక్ష శ్రద్ధ సమాధానం వంటి శమాది షక్క సంపత్తి కలదు ఆ మూడూ కలిసి వీడిలో ఏంది ఏమి రేకెత్తిచ్చిందటప్పుడు తీవ్ర మోక్షేచ్ఛ అట్టి తీవ్ర మోక్షేచ్ఛ వలన ఏమైనా ఆ సంసారం అనేటటువంటిది ఎట్లా తోచిందంటే ఇల్లు అంటుకుందామ్మా ఏం చేస్తాం అసలే మేవన్నీ చక్కెళ్ళు ఇక్కడ ఇల్లు అంటుకుంది నువ్వు ఇంట్లో ఉన్నావు ఏం చేస్తాం ఇల్లు కాలినప్పుడు తనను తాను రక్షించుకున్నకు ఎట్లు ప్రయాసపడును ఇల్లు కాలినప్పుడు ప్రతి ఏం చెయ్యాలి తనను తాను రక్షించుకున్నకు ప్రయాసపడాలి అంతేనా ముందు తనను తాను రక్షించుకునే పనిలో పడాలి అంతేనా ఇంట్లో విలువైన వస్తువులు బయటికి చేరాలంటావు మనకు అట్లే ఈ సంసారం అనేది కాలుతున్నటువంటి ఇల్లు వంటిది సంసారం ఎటువంటిది అర్థమైపోతున్న ఇల్లు వంటిది ఎందుకని ఈ దేహం అనేది ఉంటేనే ఆ సంసారం ఉంది అందరూ ఈ దేహాన్నేగా చూస్తున్నారు అందరూ ఈ దేహంతోనేగా సంబంధపడున్నారు మరి ఇల్లు ఇల్లు ఈ దేహమేగా మరి ఈ ఇల్లుకి దేహం అనే పేరు ఎందుకు పెట్టాము దహించిపోతున్నా నిరంతరాయముగా దహించబడుతున్నది ఏదో అది దేహము దహ్యతి ఇది దేహ అయిన ఉత్స నిరంతరాయముగా మరి నిరంతరాయంగా కాలే ఇంట్లో ఎవడైనా ఉంటాడా ఉంటాడా ముందు ఏం చేయాలంటే ట్రై చేస్తాడు ఇప్పుడు ప్రయత్నం మొదటి ప్రయత్నం ఏమిటి బయట తనను తాను రక్షించుకొనుట తనను తాను బయట పడవేసుకొనుట అంతే కానీ మనం ఎలా ఉన్నాం ఇంకా ఇదే దేహమును పట్టుకుని ఒక వెయ్యి పదివేల సంవత్సరములు ఉంటే బాగుండు ఇదే నామరూపాత్మకమైన ప్రపంచంలో ఇంకా ఉంటే బాగుండు ఇదే నామరూపాత్మకమైనటువంటి సంసార సంబంధములతో ఇంకా తాదాత్మిక అనుభవం అనురాగముతో పొందితే బాగుండు ఇంకా నా కొడుకు నా బిడ్డలు నా భార్య నా పిల్లలు నా భర్త నా పిల్లలు నా అత్తగారు నా మామగారు నా అమ్మగారు మా నాన్నగారు నా స్నేహితులు నా బంధువులు వీరందరూ నన్ను అనురాగంతో బాగా చూస్తే బాగుండు నన్ను ఇంకా బాగా ప్రేమిస్తే బాగుండు నిజానికి ప్రేమ అనురాగం అది విశ్వజనీయమైన ప్రేమ కాదుగా నామరూపాత్మకమైనటువంటి తాత్కాలికమైన భ్రాంతితో కూడిన ప్రేమ అటువలనే పోతే అందరూ ఏడుస్తూ ఉంటారు సరైన జ్ఞాని దుఃఖించండి ఎందుకని కాలిపోయే ఇల్లు పడిపోతే ఎందుకు ఎడుస్తున్నావు రోజూ కాలిపోతుంది అది చితిలో కాలిపోవడం కాదు అది ఎప్పుడో వందేళ్లకోసారి చితిలో కాలిపోవడం కాదు నశ విధ నిరంతరాయంగా కాలిపోతుంది కాబట్టి నీకు ఒక్కదేహం ఈ స్థూల దేహం ఒకటే ఉందనుకుంటున్నావా స్థూల సూక్ష్మ కారణ మహాకారణ దేహాలున్నాయి విరాట్ హిరణ్యగర్ భవ్యాకృత పరమాత్మలు అనే దేహాలు ఉన్నాయి కానీ మరి నువ్వు ఎన్ని దేహాల యొక్క పరిమితం తెలుసుకోగలిగా స్థూల దేహానికి ఏమైనా వస్తేనే దాని మీద రీసెర్చే ఇంకా శాంతం పూర్తిగా అంతేనా ప్రతి నిమిషం ఏదో కొత్త విషయం కనుక్కుంటున్నావు అని ఉంటాడు ప్రతి నిమిషం ఏదో కనుక్కున్నాను ఏదో చేశాను దాని రిపేర్ కోసం అలా కనిపెట్టాను ఇలా కనిపెట్టానని స్థూల దేహానికే బోర్డు చెప్తుంటది మరి ఎనిమిది దేహాలకే చెప్తాం అసలు పరిమితి తెలీదు లేదు ఆ రకమైనటువంటి ఆనందానుభవం లేదు ఆ రకమైన నిర్ణయం లేదు ఆ రకమైనటువంటి సాక్ష్యత్వం లేదు అనగా మరి తీవ్ర మోక్ష అంటే ఏమిటి ఈ ఎనిమిది దేహాలతో కూడినటువంటి అఖిల అఖిల అఖిలం జగత్ ఎంత జగత్ అయితే ఉందో అంటే ఎంత వస్తుందంట జగత్తు ఇప్పుడు ఎనిమిది శరీరాలు ఎనిమిది జగత్తులు ఉన్నాయి నేను ఈ ఎనిమిది శరీరాల ద్వారా వ్యవహారభూతమైనటువంటి సర్వ జగత్తు నుంచి నేను బయటపెట్టుకోవాలి సర్వ సంసారం నుంచి బయటపడతాను అప్పుడు జనన మరణశీలమైనటువంటి స్థానములు ఎన్ని ఉన్నాయి ఇప్పుడు ఎనిమిది దేహములలో జరుగుతుంది ఎనిమిది స్థాయిలో జరుగుతుంది ఎప్పుడు జనన మరణాలు నాకు ఎన్ని స్థాయిలో లేకుండా పోవాలి ఎనిమిది స్థాయిలలో లేకుండా పోవాలి సంసారం నాకు ఎన్ని చోట్ల ఇప్పుడు ఇప్పుడు మనం ఎన్ని మనకు ఎన్ని సంసారాలు ఉన్నాయని మనం అనుకుంటాం అసలు స్థూల వ్యవహారం స్థూల శరీరంతో కూడినటువంటి తాత్కాలికంగా ఈ నలుగుర్నే మనం సంసారంగా భావించి ఈ నలుగుర్ని భయ భరించడమే చాలా కష్టంగా ఉదరా బాబు కానీ వాస్తవానికి బ్రహ్మజ్ఞానం ఏమని చెప్తుంది ఒరే భరత ఇది చాలా చిన్నదరణ అణువు మహద్వి ఆపి నీ సంసారం సృష్టి అంతా సంసారం ఏంటో బయటపడాలి దాంతో బయటపడాలి నీ లక్ష్యం అది ఉండాలి అప్పుడు దేపాయ అంతేనా పసిఫిక్ మహాసముద్రాన్ని నీచివరం చాచేవరం గీతగలిగినటువంటి వాడికి తన ఇంటి ముందున్న పిల్లకాలం దాటలేడా అంతేనా కానీ నువ్వేమనుకున్నావు ఇదే పసిఫిక్ మహాసముద్రం అంత అనుకుంటున్నావు దోషం అక్కడ ఉంటుంది అప్పుడేమైపోయింది ఇది చిన్న గీత పెద్ద గీత ఎప్పటికప్పుడు పెద్ద గీత గీస్తూ పోతారనమాట నువ్వు పెద్ద గీతకు ప్రిపేర్ అవుతూ ఉంటే ఏమైపోతావు అంతకుముందు చిన్న గీత అయిపోతావు కాబట్టి నీ సామర్థ్యాన్ని పెంచుతూ పోయారు నిన్ను విశాలం చేస్తూ పోయారు నిన్ను వ్యాపకం చేస్తూ పోయారు ఎంత వ్యాపకం చేశారయ్యా అంటే సర్వవ్యాపకుడు అయ్యేంతగా చేశారు అప్పుడు ఒక భార్య పాత్ర ఎలాగనండి ఒక భర్త అనే సర్వవ్యాపకమైన స్థితికి సరిపడినటువంటి సమర్థత జ్ఞానము వివేకము నీకెప్పుడైతే అభినయో అంత జ్ఞానంతో అంత వివేకంతో అంత సమర్థతతో ఒక పాత్రను సరిగా పోషించలేవాడు ఎంత సులభంగా పోషిస్తావు అప్పుడు అప్పుడు మోక్షం రాలే సంసారాల నుంచి బయటపడిపోలే ఈ చిన్న గీతనే అమ్మో దీన్ని నేనెక్కడ దాడుతానండి అనేటటువంటి దశలో ఏమైంది పరిమితమైపోయింది కాబట్టి జీవభావం అనేటటువంటి పరిమిత భావంలో చిక్కుకునేటప్పటికి నువ్వు ఈ సంసారంలో చిక్కుకున్నావు ఈ జనన వలన చక్రంలో చిక్కుకున్నావు కాబట్టి నిన్ను వ్యాపకం చేసే కొద్దీ అప్పుడు సోహం భావము ద్వారా నిన్ను వ్యాపకం చేయడం మొదలుపెట్టాడు నువ్వు ఆత్మస్వరూపుడు నువ్వు బ్రహ్మస్వరూపుడు నువ్వు పరబ్రహ్మస్వరూపుడు నీ వీశ్వరుడు సర్వసాక్షి కాబట్టి నేను ఇట్లా ఉత్తేజపరుస్తూ ఉంటాడు నేను చైతన్యపరుస్తూ ఉంటాడు నీ ఉత్తమమైనటువంటి చైతన్యంలో ప్రవేశపెడుతూ ఉంటాడు నీకెక్కడా కూడా నీ స్థూల భావం పరిమితమైన భావం నీ పరిమితమైన జగత్తు పరిమితమైన సంసారం పరిమితమైన పాత్రలు గుర్తు చేయడు ఏమైపోయినప్పుడు అరే నేను ఈశ్వరుడను అనేటటువంటి భావంలోకి చేరిపోతావు ఆ ఆనంద భావాలోకి చేరిపోతాం ఆ దివ్యానందాన్ని అనుభవిస్తూ ఉంటావు ఆత్మానందాన్ని అనుభవిస్తూ ఉంటాం ఆ తెలివిలో ఆనందాన్ని అనుభవించేప్పుడు ఇదేమైపోయింది హీనము అదిలే విషయం లేదండి అంటలా దీని వేరే ఆగిపోయినప్పుడు ఏమైంది ఇదే పెను ప్రమాదంగా వచ్చింది మరి ఏం మార్పు ఆ సమాధి చక్క సంపత్తి వలన ఈ సాధన చతుష్టయ సంపత్తి ద్వారా ఇందులో తీవ్ర మోక్షేచ్చ కలిగింది ఏమైనా సరే ఈ సంసారాన్ని దాటేయాలి ఈ జన్మలోనే దాటేయాలి ఇప్పుడే దాటేయాలి ఈ జన్మ ఇప్పుడే దాటేయాలి నేను అంతే ఎప్పుడో దాటదానంటే అప్పుడు నేను ఉండద్దు రేపు ఉంటావా నువ్వు గ్యారంటీ అందుకని ఇప్పుడే దాటేయాలి ఈ క్షణమునందే దాటేటట్లుగా నన్ను అనుగ్రహించాలి నేను ఈ క్షణమే దాటాలి కాబట్టి ఎప్పుడు కూడా నువ్వు సంసారంలో వ్యవహరించేటప్పుడు ఎట్లా ఉండాలంట కాలిపోతున్నటువంటి ఇంటి మధ్యలో ఉన్నటువంటి వాడు ఎట్లా ఉంటాడో అటువంటి భావమును అనుభూతిని అనుభవించాలి ఇప్పుడు విడుస్తాను ఎప్పుడు విడుస్తాను ఎప్పుడు విడుస్తాను ఎప్పుడు పరిగెడతాను బయట ఎప్పుడు బయటకి వెళ్ళిపోతాను ఎప్పుడు బయటకి వెళ్ళిపోతానని అనుకుంటాడా లేదా ఇల్లు కాలుతుంటే ఆహా ఇల్లు కాలుతుందని ఇల్లు మధ్యలోనే ఉంటాడు అంట ఇట్లా ఎవడైతే ఈ సంసారానుభవంలో ఉంటాడో వాడు తీవ్రం షేర్చగలిగినాడు ఇప్పుడు చదివి వ్యాఖ్యానం ఓ భగవంతుడా నేను జనన మరణాలనే విషయలయంలో పడి కొట్టుమిట్టాడుతున్నాను అంతు చిక్కని సంసార బంధమునకు కారణము నేనే వేరెవరో కాదు ఈ శరీరముపై నేను పెంచుకున్న అభిమానము మితిమీరిన కోరికలు అహంభావము మమకారము ఇత్యాదులు నన్ను కట్టి ఈ బంధకాలను తెంచుకుని త్వరగా బయటపడమని నా బుద్ధి నాకు హితవు పలుకుతున్నది ఈ బంధము నుండి నాకు విముక్తి ఎప్పుడు ఏ రీతిలో కల్పించువో నీకే ఎరుక ఈ సంసార సాగరము నుండి బయటపడే ముక్తి మార్గమేది అది నాకు ఎట్లు ప్రాప్తించను అను చింతయే నన్ను అహర్నిశలు వెంటాడు ఇ మనోవ్యాకులత ప్రేరణ బంధ విముక్తిపై కలిగే అపేక్షుత అని విశదీకరించబడినది సందేహం అంటే అందున్నదంతా ఏంటి బంధరూపమైనటువంటి సంసారం అట్టి బంధ రూపమైన సంసారంలో నుంచి ఎప్పుడెప్పుడు బయటపడతానా అని చింతిస్తూ ఉంటాను కాబట్టి భగవంతుడు ఏమని అడుగుతున్నాను నాకు మోక్ష ప్రాప్తి ఎప్పుడు అదొకటే నేను అడుగుతున్నాను కాబట్టి దాన్ని కోరికగా లెక్క వేయవచ్చా ఎందుకని నిష్కామ కర్మగా సాక్షిగా చేశాడు ఇంకేం చేశాడు కాలిపోతున్న ఇంట్లో నుంచి బయటపడే ప్రయత్నంగా చేశాడు కాబట్టి బయటపడే ప్రయత్నాన్ని కూడా కోరిక అనవచ్చా తనను తాను రక్షించుకోవడానికి కోరిక అనవచ్చా కాబట్టి తీవ్ర మోక్ష ఇచ్చా కోరిక కాదు ఇచ్చా కాదు మోక్షం ఒక ఇచ్చే కదండి అంటాడు తెలియనివాడు అజ్ఞాని అది వివరిస్తున్నాడు విషయలంపటత్వంలో నీకు కలిగినటువంటి కోరికల వంటి కోరిక కాదు అది తిరిగి జనన మరణ రూప సంసార బంధమును కలిగించేటటువంటి విధానంలో ఏర్పడటలాది సర్వబంధాల నుంచి విముక్తి కలిగించేటటువంటి ఏకైక మోక్ష ప్రాప్తి ప్రాప్తి అనడందు ప్రాప్తం ప్రయత్న ప్రాప్తి అందరూ ప్రాప్తి అంటే ఏమని ఉంటారు అంటే దానంతరాది కలగాలనుకుంటారు ఆ ప్రాప్తి ఉంది వాడికి వచ్చిందంట ప్రాప్తి అంట ప్రయత్నత ఇది నీ ప్రయత్నం లేకుండా సిద్ధిస్తుందని చెప్పట్లే కానీ నీ ప్రయత్నంతో పాటు ఏమి ఈశ్వరానుగ్రహం సద్గురు కృప ఉండాలి సహాయం చెయ్యాలి అంతేనా కాదు పిల్లలు పెద్దవాళ్ళు అవ్వాలండి ప్రతి ఒక్కరికి కూడా తల్లి తండ్రి యొక్క ఆశ్రయం ఉండాల బాల్యంలో ఆ ప్రాప్తి ఉండాలా అవుతా కొరకు పిల్లవాడు ఏం చెయ్యారు పిల్లవాడు ఏం చేస్తాడండి తల్లిదండ్రులేగా చేయాల్సిందంట కానీ పిల్లవాడికి బాల్యంలో ఆ తల్లిదండ్రుల ఆశ్రయం ఉండేటటువంటి యోగ్యత ప్రాప్తి కర్మఫల ప్రాప్తి ఉండాలా వద్దా లేకపోతే ఏమవుతుంది వీడు బాల్యం దాటకుండా వాళ్ళు గదిస్తారు అప్పుడు వీళ్ళు ఇతర ఎవరి దగ్గర పెరగాలి ఎవరో తదనుగుణ రూపమైనటువంటి వారి వద్ద పెరగాల వద్దా మరి కన్న తల్లిదండ్రులు పెంచినట్లుగానే ఉంటుందా ఎక్కడో ఒక చోట ఆ విషయంలో లోపం వస్తుంది ఆ రూపమైనటువంటి సుఖ దుఃఖాలను అతను అనుభవించవలసి వస్తుంది ఇప్పుడు ఆ పిల్లవాడి దేంట్లో తేడా ఉందంటే మరొక పిల్లవాడు ఉన్నాడు ఆ పిల్లవాడు పుట్టినగరీ తల్లిదండ్రుల దగ్గరే పెరిగాడు ఇప్పుడు మీ బాల్యానికి మీరు మీ పిల్లల్ని పెంచుతున్న తేడా ఉదలేదా ఎందుకు తేడా ఉంది ప్రాప్తిలో తేడా ఉంది ఏడా ఉంది ప్రాప్తిలో తేడా మరి ఆ పిల్లలు ఏం చేశాడండి దోషం అరే ఇప్పుడు చేసిందే చేసిందే బ్రాటోవర్ ఉంది ఆ బ్రాట్ ఓవర్ ప్రభావం వలన వాడు ఎక్కడ ఉండాలో ఎక్కడ పుట్టాలో ఎక్కడ పెరగాలో ఏం ఏ పరిణామ ఫలాన్ని పొందాలో ఏ జ్ఞానాన్ని పొందాలో ఏ సాధించాలో మరి ఆ క్రమం అంతా అంతరం నుంచి కదా బాహ్యానికి వ్యక్తం అవుతాం మరి కాబట్టి అంతరానికి సూక్ష్మ శరీరానికి సంబంధించింది ప్రాప్తి అంటే మనం పెట్టాము అర్థమైనా కాబట్టి ప్రయత్నత ఇది సిద్ధి ఏతత్ ప్రాప్తి సాధన సంపత్తి సాధన చేసిన దానిని బట్టి ప్రాప్తి నీ జ్ఞాన ఫలాన్ని బట్టి ప్రాప్తిస్తుంది నీ వివేకాన్ని బట్టి నీ ప్రాప్తి కలదు అంతేగాని భౌతికంగా లెక్కేసేది కాదు కాబట్టి మోక్షం అనేది కూడా దేనికి సంబంధించింది సోల శరీరానికి సంబంధించింది కోదు అని కాదా అంటే సంబంధం ఉంది కానీ నిమిత్తం మాత్రం సంబంధం నిజానికి మోక్షం ఎవరికి అసలు సూక్ష్మ కహారణ మహాకారణ శరీరాలకు సంబంధించి మోక్షం అనేది ఏంతో సంబంధపడింది ఇప్పుడు బంధం అంతా దేంతో ముడిపడింది సూక్ష్మ కహారణ మహాకారణ దేహాలలో ఆ సంసారము ఆ బంధం గొడవ కాబట్టి ఆ విచారణ పూర్తి చేసి ఆ తాదాత్మ్యతను వదిలించుకొని ఆ బంధాన్ని పోగొట్టుకొని ఎవడైతే మహాకారణ దేహాన్ని దాటిపోతున్నాడు ఎవడైతే లేనిదిగా భావిస్తున్నాడు వాడు మోక్షప్రాప్తిని భోజనటువంటి ఉంటాడు వాడికి జనం మరణాలు మరి ఆ రీతిగా మనం మోక్షాన్ని తెలుసుకుంటున్నాం మనం భౌతికంగానే చూస్తున్నాం కాబట్టి భౌతికంగా మోక్షాన్ని నిరూపించాలని నిరూపించగలవా సూలమైనటువంటి పరిమితులతో దాన్ని నిర్వచించాలన్నా నిరూపించాలన్నా నీకు మోక్షం వచ్చిందని ఎట్లా చెప్పగలవు నేను రెండు చేతులు అదనంగా వస్తే వచ్చినట్టేనా కొన్ని రెండిళ్ళు అదనంగా వస్తాయి కొన్ని ఇద్దరు భార్యలు అదనంగా వస్తాయి కొన్ని ఇద్దరు భర్తలు అదనంగా వస్తాయి కొన్ని పది పుత్రులు కలిగితే గాంధీధారి వాళ్ళ శతపుత్రుల్ని కాబట్టి భౌతికమైనటువంటి నిర్వచనం సారడం లేదు కాబట్టి దీన్ని దేనికి నిర్వచించాలంటే ఇప్పుడు స్థూల సూక్ష్మ కారణ మహాకారణ దేహములలో ఆయా జగత్తులలో ఆయా దేహములకు కలుగుతున్న వ్యవహార సదృశ సంసారము నుంచి విముక్తి కాబట్టి ఎన్ని వ్యవహారాలు నైట్ ఇప్పుడు ఎన్ని వ్యవహారాలు ఇన్ని వ్యవహారాలలోంచి నీకు ముక్తి లభించింది అది మోక్షం విశ్వడుగా లేవు వైజసుడుగా కూడా లేవు ప్రాణ్యుడిగా కూడా ఆత్మగా కూడా లేవు కేవల ప్రత్యేక పరమాత్మ వలే ఉండవు ఆ పరమాత్మగా కూడా లేవు ఒక స్థాయి మోక్షం అక్కడ దాకా లేచే వాళ్ళ దాకా మరి బుద్ధి చేస్తున్నామా ఈ ప్రయత్నం ఆయన చేశాము రోజువారీ దైనందిన జీవితంలో లేవడం ఇంట్లో పనులు చేసుకోవడం భోజనం చేయడం కర్తవ్యానికి పోవడం మళ్ళీ తిరిగి రావడం పని చేసుకోవడం మళ్ళీ అంతేనా అది అంతా ఎక్కడన్నా సూక్ష్మానికి సంబంధించిన కానీ కారణానికి సంబంధించిన మహాకారణానికి సంబంధించి విశ్వదేశ ప్రాంగ ప్రత్యేకత్మలకు సంబంధించి చైతన్యానికి సంబంధించి త్రిగుణాలకు సంబంధించి ఆత్మకి సంబంధించి బ్రహ్మానికి సంబంధించిన విచారణ కానీ జ్ఞానం కానీ వివేకం కానీ సాక్షిత్వం కానీ వాటికి ఆయన అసలు జీవితంలో ఎందుకని అసలు అవన్నీ ఉన్నాయని తెలుస్తాగా అటు ఉనికిని గుర్తించడం లేదు వాటి వ్యవహారాన్ని గుర్తించడం లేదు వాటిలో నుంచి బయటపడే ప్రయత్నము చేయడం లేదు మరి కనబడుతున్న స్థూలానికి అంతటి ఆధారం దీనికిదే ఆధారమా దీనికి స్వయం చాలిదమా కాదు కదా అట్టి విచారణని నువ్వు చేపట్టాలి ఇది తీవ్ర మోక్ష ఇచ్చే వల్ల నీకు తెలియ ప్రయత్నం బయటపడాలి అన్నటువంటి దాని వలన నీ ప్రయత్నం అంతా చేస్తావు ఈ విచారణ అంతా చేస్తావు ఈ విజ్ఞానాన్ని అంతా పొందుతావు కాబట్టి ఏమన్నారు మోక్ష ప్రాప్తి అసలు ఏం చేయలేదు ఈ విచారణ అంతా ఏమీ చేయకుండా వైజ్ఞా ఆకాశం నుంచి ఏమి నీదేమీ పుష్పవృష్టి ఏమి కురియరు కాబట్టి అన్ని ప్రయత్న సాధ్యమే అన్ని సాధన సాధ్యమే కాబట్టి సాధన చతుష్టయ సంపత్తిని అపరోక్షానుభూతి కొరకై తప్పక సాధకులందరూ సంపాదించాలి నో ఎగ్జాంప్షన్ అయిపోయినా రెండు శ్లోకా శ్రీగరుభ్యో నమీ ఓ నమీద